ం శ్రీ గురుభ్యో నమ హరి ఓ గ్రావా కవి కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆను సేద సాధనం శ్రీ మహాగణాధిపత సదాశివసరంభా శాచార్యమ్యమాం అస్మాచార్యపర్య వందే గురుపరంపరా భద్రం కన్యే భిష్ణునియామదేవాద్రం పశ్యే మాక్షత్ర స్థిరైరంగైస్తు స్తి నైంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్ట అసాగరితే దృష్ట్యా స్వప్శ్యతి తన్మయ అసత్స్వప్ దృష్ట్వా ప్రతిబుద్ధో న పశ్యతి ఆ శ్లోకం అయినట్టుంది భాష్యం కూడా అయిందా ఓ భాష్యం చెప్పాలా నన్ను ఉత్తం స్వప్నో జాగరిత్యమి తథం అప్రసిద్ధ్య ఉత్పాద్యాసిద్ధం ఉదాహత అని ముందు శ్లోకము దృష్ణి ఉన్నామ ఉత్పత్తి అంటే పుట్టుక ఉత్పాదన్న ఉత్పత్తి అన్నా ఒకటే పుట్టుక పుట్టుక అప్రసిద్ధము అప్రసిద్ధము అంటే లోకల్లో ప్రసిద్ధంగా లేదు అని కాదు లోకల్లో ప్రసిద్ధంగానే ఉంది పుట్టుక అప్రసిద్ధము అంటే పుట్టుకను నిర్ధారించుట సంభవము కాదు మీరు శోధన ఏమి చేయకుండా విచారమేమి చేయకుండగా గతానుగతికో లోక అన్నట్లుగా అందరూ పుట్టాడు పుట్టాడు అనుకుంటున్నారు కాబట్టి వీడు కూడా అనుకుంటున్నాడు ఆ లోకంలో ప్రసిద్ధి తప్ప వాస్తవంగా పుట్టుక అనేది లేదు పుట్టుక లేదు అంటే అర్థం ఏంటో తెలుసుకోండి కార్యకారణ భావమే లేదు ఇది కార్యము ఇది కారణము తేడాయే లేదు అని ముందు చెప్పారు సో అయితే నువ్వే కదా చెప్పావు ఏమని జాగ్రదవస్థ కారణము స్వప్నావస్థ కార్యము అని లేదు కదా చెప్పాం అంతకుముందు నువ్వే అన్నమాటది కాబట్టి జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి ఒకవైపు చెప్పి మరోవైపు పుట్టుక లేదు అని అంటే పుట్టుక లేని సందర్భంలో కారణకార్యభావము సిద్ధించదు కనుక నీవు పరస్పర విరుద్ధముగా మాట్లాడినట్లు అయినది తెలిసిందండి అది పూర్వపక్షం నన్ను ఉక్తం త్వయైవ స్వప్నో జాగరిత కార్యమితి ఆయనే ఆయన నువే చెప్పావు గ్రహణా జాగరితవత్ తద్ధేతు స్వప్న ఇష్యతే జాగరిత జాగ్రత్తవస్థలో మీకు ఏ విధంగా ఒక గ్రాహ్య గ్రాహక రూపమైన భేదము అనుభవానికి వస్తుందో అదేవిధంగా స్వప్నంలో కూడా గ్రాహ్య గ్రాహక భేదం అనుభవానికి వస్తుంది కనుక స్వప్నము జాగ్రత్త వస్తయే కారణము అని మీరేమో చెప్పారు ముప్పై ఏడో శ్లోకం నెక్స్ట్ ఏమని చెప్పారు ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్ అజం సర్వం ఉదాహృతం పుట్టిందేది లేదు అనేది ప్రసిద్ధము కాదు నిర్ధారితము కాదు అని మీరు చెప్పారు కాబట్టి మీరే పరస్పరవిరుద్ధంగా చెప్పారా లేదా అని ప్రశ్న నన్ను య స్వప్న జాగరితకార్యమితి తథం ఉత్పాద అప్రసిద్ధ్యే అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం శృణు శృణు అంటే విను త్ర్యకారణ భావ అస్మాభిరప్రేత ఇప్పుడు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఆ రెండింటి విషయంలో తత్ర అంటే ఆ రెండింటి విషయంలో తయోహనర్థం తత్ర అంటే తయో ఆ రెండింటి విషయంలో అంటే ఆ రెండు అంటే ఏమిటి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఆ విషయంలో కార్యకారణ భావం గురించి మేము మాట్లాడినమాట వాస్తవమే అస్మాభి కార్యకారణ భావ అభిప్రేత జాగ్రదవస్థ కారణమని స్వప్నావస్థ కార్యమని మేము ఓ మాట అన్నమా ఓసారి చెప్పిన మాట యథార్థమే కానీ అక్కడ మా వివక్ష ఏమిటో నేను తెలుసుకోవాలి ఇంటెన్షన్ ఏమిటో తెలుసుకోవాలి ఇప్పుడు జాగ్రత్త అవస్థ నుండి స్వప్నావస్థ పుట్టింది అంటే తల్లి నుంచి పిల్లలు పుట్టినట్టుగా పుడుతుందా చెప్పే సందర్భం ఏంటి వివక్ష ఏమిటో చూసుకోద్దు తల్లి నుంచి పిల్ల పుట్టినట్టుగా జాగ్రత్త వస్త నుంచి శుక్వస్థ ఎలా పుట్టిందండి అదేమీ అలా పుట్టిదే కాబట్టి అక్కడ కార్యకారణ భావాన్ని మేము చెప్పాము దానిలో ఉన్నటువంటి సారాన్ని మా యొక్క వివక్ష అని నీవు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎలాగా మీ వివక్ష ఏమిటి అదేమిటో చెప్తున్నారు అసత్ అవిద్యమానం రజ్జు సర్పవద్ వస్తు జాగరి దృష్ట్వా తద్వారి తన్మయ స్వప్ాగరిత్రాహ్యగ్రాణ వికల్పయన్ పశ్యతి మాప్రాయ జాగ్రత్తవస్థకి స్వప్నానికి కారణకార్యభావము అని మేము చెప్పిన దాంట్లో ఉండే అభిప్రాయం ఏమిటంటే ఇవో ఇలాగా ఇలాగా జాగరితే వస్తు దృష్వ జాగ్రత్త వస్తలో వీడు వస్తువుని చూస్తాడు ఆ వస్తువు అంటే ఎటువంటి వస్తువు రజ్జు సత్వత్ వికల్పితం వస్తువు రజ్జు సత్వము ఎలా కేవలము మానసిక కల్పనయో అటువంటి కల్పన రూపమైన వస్తువుని జాగ్రత్త అవస్థలో చూస్తాడు ఇప్పుడు జాగ్రత్త ఇది నా ఇల్లు అంటాడు ఇది నా ఇల్లు అంటే ఆ ఇల్లుకి వీడికి మధ్యలో ఏమిటి సంబంధం ఒక ఎందుకంటే ఇల్లు జడం సిమెంట్ సిమెంట్ ఇటకమయంగా ఉంటుంది ఇల్లు ఆ పూర్వం మట్టితో కట్టేవారు మృరణయంగా ఉంటుందని వారు భాష్యకారులు అంటారు అలాగే మృణమయం మట్టితోటి దారు మృరణ గృహ అన్న దారులతోటి దారు అంటే చెక్క కట్టెతోటి మట్టితోటి కట్టారు కట్టెకి మట్టితోటి కట్టిన ఇంటికి ఈ చేతనుడైన పురుషునకు మధ్యలో ఏమిటి సంబంధం ఎలా కుదురుతుంది సంబంధం కుదరదు మనం ఆధునిక కాలంలో చెప్పాలంటే ఆ సిమెంటు ఇటకలు కడతారు అది దానికి నాకు సంబంధం ఏముంటుంది ఒకవేళ యథార్థంగా సంబంధం ఉంటే వీడు ఆ ఇల్లు అమ్మేసినప్పుడు ఏదైనా ఒక అంబెడికల్ కార్డు కట్ చేసినట్టుగా ఏదైనా సర్జికల్ ఆపరేషన్ చేసి అమ్ముతారా ఏ ఎలాగా దాన్ని అంత మానసిక కల్పన ఒక వికల్పం సైకిక్ సైకింగ్ అంటారు అంటే మనస్సుతోటి కల్పన సో రజ్జు చూసి సర్పవని కల్పించినట్టుగానే ఇది నాది అనేది ఒక రకమైన అధ్యాస సంసర్ధాధ్యాస ఇది నేను అని ఇంకో రకమైన అధ్యాస సో ఇన్ని రకాల అధ్యాసల్ని వీళ్ళు కలిగి ఉంటారు జనాలు వాటికేమీ వాస్తవికత ఏమి ఉండదు కాబట్టి వస్తువు అంటే అక్కడ యథార్థంగా ఉండదని మీరు అనుకోద్దు రజ్జు సర్పవద్ వికల్పితం వస్తువు అయితే అది ఉందంటారా లేదంటారా లేదు అవిద్యమానం అసత్ అవిద్యమానం అలాంటిదేమీ లేదు దేర్ ఇజ్ నో సచ్ యానిమల్ దేర్ ఇజ్ నో సచ్ని మీరు ఆలోచిస్తే లోతుగా ఆలోచించగలిగితే మరి అలాగే ఉంటుంది ఇప్పుడు మమ్మ పుత్ర అని ఉంది ఆలోచించండి ఎందుకంటే ఈ మమ పుత్ర పుత్రేషణ అన్నిటిలోకి ఇబ్బందికరమైన యేషణ దానికే దృష్టాంతంగా చెప్తూ ఉంటారు మమ పుత్ర అని ఉంది వడ్ యూ మీన్ బై దాట్ వాట్ డస్ ఇట్ మీన్ హ్ ఒక ఇండిపెండెంట్ పర్సన్ మమ కథం భవే ఈ మమ అన్నది ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఊరికే అనుకుంటూ ఉన్నాం అలా పదిసార్లు ఏది అనుకుంటామో అది సత్యంలాగా భాషిస్తుంది అంతకంటే ఇంకేం ఓ ఫిలాసఫర్ ఓ మాట చెప్పాడు మీరు ఒక కట్టె రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన పడి ఉన్న ఒక కట్టె పుల్ల కట్టె పుల్లలు ఏమో ఉంటాయి కదండి ఒకటి తీసుకురండి ఒకటి పికప్ చేసి తీసుకురండి ఈ టేబుల్ మీద పెట్టి రోజు దానికి ఐదు నిమిషాలు చొప్పున రోజు మీరు పూజ ఎంతసేపు సరిగ్గా ఒక నెల రోజులు మీరు పూజ ఆ కట్టె పొల్లకి ఆ టేబుల్ మీట్టి ఐదు నిమిషాలు పూజ రోజు ఆ తర్వాత చుట్టూ ఉన్న భక్తులు చేరి దేవాలయం కడతా అని చెప్పాడు కాబట్టి మానవుని యొక్క మస్తిష్కం అలా కల్పించుకుంటూ పోతుంది ఏవో కల్పిస్తూ పోతుంది ఆ కల్పనకి ఏమీ తలాతోకా ఏమి ఉండదు అలాగే ఈ సంసారంలో మనం కల్పించుకునేటువంటి బంధాలన్నీ కూడా అటువంటివే సంబంధ బంధం అంటే సంబంధానికే బంధము అనిపే బంధానికే సంబంధము అనిపే అలాంటి సంబంధాలు ఏం లేవు అదంతా ఇదంతా కూడా ఒక దీర్ఘ స్వప్నం జాగ్రత్త అవస్థలో ఏది సత్యం ఏది ఉందని మీరు అనుకుంటున్నారో అదేమీ ఉన్నది కాదు ఉన్నది కాకుండా జాగ్రత్త అవస్థలో వీడి తెలివిగా ఉండి కూడా మానసికమైన కల్పనలు చేసుకుని వాటిని చూస్తాడు చూసి దృష్వా చూసి ఏమవుతాడు తన్మయుడవుతాడు తద్భావభావిత తద్భావభావితుడైపోతాడు అంటే దాని యొక్క భావము చేత ఆవిష్టుడైపోతాడు ఆ భావము అంటే దాని యొక్క సంకల్పము వీడిని ఆవేశించేసి సో అదే అయిపోతాడు ఎలా అంటే నేలలో మీరు రంగు వేసినప్పుడు ఆ రంగు మొత్తం నీళ్లకంతకీ వ్యాపించేసి నీళ్ళన్నీ రంగుగా అయిపోతాయి అలాగే వీడు తద్భావభావిత అయిపోతారు ఒకసారి మీకు అంటే ఇలాంటి దానికి దృష్టాంతం ఎదుగుతు వస్తే చెప్తాం అలవాటు ఒకసారి అమ్మగారు నా దగ్గరికి వచ్చారు సేల్ హోస్ చాలా దుఃఖంతో ఉన్నారు ఏమిటండి మీ దుఃఖం అంటే ఈ దుఃఖానికి నివృత్తి ఉపాయం నేను ఏదైనా చెప్తానేమో పాపం వచ్చారు నా దగ్గర మాత్రమే ఉంటుంది నేనేమన్నా తాయెత్తులో అవి పెట్టుకుంటున్నాను బుట్టలో వచ్చిన వాళ్ళందరికీ చెరువు తాయెత్తు ఇవ్వటానికి అదేమీ లేదు ఏదైనా కొంత వివేకం గురించి చెప్పమంటే చెప్తాను అది రాలైకండు చాలా దుఃఖంతో ఉన్నారు ఈ దుఃఖానికి మీరు నివారణోపాయం ఏమిటి చెప్తున్నారు నేనున్నాను ఏమిటి దుఃఖం అంటే ఒక ప్రియమైన వస్తువుతోటి వియోగం వస్తుంది ఓహో అలాగా ఏమిటి ప్రియమైన వస్తువు అంటే పెట్ ఏమిటో తెలుసిన పెట్టు పిల్లి అమెరికాలో పిల్లుల్ని పెంచుకుంటారు ఒకల్ని పెంచుతారు పిల్లుల్ని పెంచుతారు మీకు నమ్మకం కలగకపోవచ్చు నేను చెప్తే చిలకల్ని పెంచుతారు రామ పెంచుతారు పావుల్ని పెంచుతారు పావులు పెట్టు ఉంటాయి ఆ పిల్లి పెట్టు వాళ్ళకి మా దగ్గర వేదాంతం చదివి అమ్మగారు అండి పదేళ్ళ నుంచో ఎప్పటి నుంచో వేదాంతానికి వస్తున్నారు నేను భాగవతం క్లాసులో చెప్తే అబ్బా భాగవతం ఎంత బాగుందామని ఎన్నో క్లాసులు అటెండ్ కూడా చేశారు ఆ పిల్లి ఆ పిల్లి ఇప్పుడు ఎక్కడుందో తెలిసినా ఐసీయూలో ఉంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది హార్ట్ ప్రాబ్లం కాబట్టి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాయి నేను చెప్పాను చాలు చల్లండి వెళ్ళండి మీకేమో వెళ్ళకూడంగా పిల్లిని అసలు నా పిల్లని ఎవడనుక్కోమన్నాడమ్మా మిమ్మల్ని ఎందుకు నా పిల్ల అనుకుని మళ్ళీ ఆ పైన అది ఆ తర్వాత నేను వెంటనే టెలిఫోన్ చేసే ఒక మిత్రుడికి అంటే పిల్లి యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత అని అడిగాను అసలు ఎంతకాలం బతుకుతుంది మనుషులు అంటే డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఏదో బతుకుతాయి పిల్ల ఎంతకాలం బతుకుతుంది అంటే వాళ్ళు నాలుగైదు ఏళ్ళు బతుకుతుందండి నేను చెప్పాను నేను అప్పుడు వెంటనే ఈ అమ్మగారిని అడిగాను ఏమో ఎంతకాలం నుంచి ఉంది ఈ పిల్ల నాలుగేళ్ల నుంచి ఉందండి దాని లైఫ్ స్పానే అది నాలుగైదు ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకతుంది దాని గురించి దుఃఖించమని మీకు ఎవరు చెప్పాడు హూ ఆస్కిడ్ యూ టు డూ దాట్ సో ఈ రకంగా మనుష్యులు అన్ని రకములైన భ్రమలను కల్పించుకుంటారు కల్పించుకునే తద్భావభావిత ఇప్పుడు ఆ అమ్మగారు నిద్రపోతే ఆవిడకి ఆ పిల్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్టు అవే కనుకుంటున్నాయి ఎందుకంటే మనస్సు నిండా అవే భావములు అవే సంకల్పములు నిండి ఉండటం చేత స్వప్నే స్వప్నేది స్వప్నంలో కూడా జాగరితవత్ జాగ్రత్తలో ఎలా చూశారో అలాగే ఎలాగది గ్రాహ్య గ్రాహక రూపేణ వికల్పయం పశ్యతి ఇదిగో జాగ్రత్తలో ఎలా చూశారు ఇది నేను అది పిల్లి అది నా పిల్లి ఆ పిల్లి ఈ లోకాన్ని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతోంది ఎక్కడికో వెళ్ళిపోతోంది పాపం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఇది జాగ్రత్తలో చూశాను స్వప్నంలో ఇంకేం చూస్తారు సరిగ్గా లాగే చూస్తారు మళ్ళీ స్వప్నంలో కూడా ఇగో ఇది నేను ఇది పిల్లి అది ఐసీయూలో ఉంది ప్రాణం వెళ్ళిపోయింది స్వర్గానికి వెళుతోందో నరకానికి వెళ్తుందో ఇప్పుడు ఇదో బెంగా మనుషులు ఎలా ఉంటారంటే పీపుల్ ఆర్ నంటే ఓ మనిషి ఉన్నాడు కొంతకాలం జీవించాడు ఏకత్యాగం చేశాడు ఇప్పుడు ఆ వ్యక్తి విషయాలలో మనకు కర్తవ్యం ఏమైనా ఉందా ఏదైనా పితృతిథి పితృకార్యం ఏదైనా చేయాలంటే చేసేసి దండం పెట్టి వదిలేసేయాలి నరకానికి వెళ్ళాడా స్వర్గానికి వెళ్ళాడా అని ఎవన్నా అసలు అడిగారంటే ఆ ఆ రకమైన ప్రశ్న వీళ్ళ మనస్సులో ఉందనే కదా అసలు అటువంటి ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఆశ్చర్యం ఉండే నాయనగారు తల్లిగారు ఏదో బంధువులు కావాల్సిన వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్వర్గానికి వెళ్తూ ఉంటారు స్వర్గానికి వెళ్ళారంటే చూశానమాట కాదు అది పూర్తి దేహత్యాగం అయిందని అర్థం ఏమో ఎవరికి వెళ్ళారో ఎవరికి ఎవరికి తెలుసు ఇప్పుడు ఆ రకమైన మీమాంస చేయకూడదు అలాంటి మీమాంస చేస్తే ఎవడో ఉంటారు నరకానికి వెళ్ళి ఉంటారు ఇప్పుడు పోయినందుకు కాదు బెంగ పోయిన తర్వాత నరకానికి వెళ్ళారేమో అని బెంగ ఈ బెంగని ఎవడు తీర్చగలడు సో ఈ విధంగా గ్రాహ్య గ్రాహక రూపంగా జాగ్రత్త అవస్థలో కల్పనలు ఎలా అయితే చేసుకుంటున్నారో అదే విధంగా మళ్ళీ స్వప్నంలో కూడా గ్రాహ్య గ్రాహక రూపంగా వికల్పాలను కల్పనలు చేసుకుంటారు వికల్పం వికల్ప ఎన్నంటే భ్రమ విషయ వస్తుజాతం ఆరోపయన్ అని రాశారు జాగ్రత్తలో ఎటువంటి భ్రమలతోటి ఎటువంటి ఆరోపణలను చేసుకున్నారో మళ్ళీ స్వప్నంలో కూడా అటువంటి భ్రమలో అటువంటి ఆరోపాలనే చేసుకుంటారు ఇక్కడ ఏమైందంటే జాగ్రత్త అవస్థలో చేసిన ఆరోపము మనస్సులో ఒక రాగం రూపంగా నేలకు రంగు వేసినట్టుగా పట్టేసి మనస్సు పట్టేసి మనస్సు అదే రూపంలో ఉండిపోయి మళ్ళీ స్వప్నంలో కూడా అదే వచ్చింది అంచేత ఈ ఈ స్వప్నానికి ఆ జాగ్రత్త కారణము అని ఉడికే యాదాలాభంగా చెప్పిన మాట తప్ప అదేదో తల్లి నుంచి కొడుకో కూతురు పుట్టినట్టుగా ఈ జాగ్రత్త అవస్థ యొక్క గర్భంలోంచి ఈ స్వప్నావస్థ పుట్టిందని అభిప్రాయం కాదు ఉడికే దాంట్లోనే వీడు సినిమా చూస్తున్నారు సినిమాలో ఒక ఘటన అవుతుంది ఒక ఈవెంట్ ఇది ఇలా అంటే దానికి ముందు ఏదో ఇంకో ఈవెంట్ ఉంటుంది అది అలా ఉండబట్టి ఇది కనెక్షన్ మీరు చెప్తారు అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ కారణకార్యభావాన్ని ఫిక్స్ చేసి చెప్తున్నారనా కాదు కారణమూ మిథ్యే కార్యము మిథ్యే కారణకార్యభావము మిథ్యే అక్కడ కారణ కార్యభావాన్ని ప్రతిపాదించటం అందు తాత్పర్యము లేదు ఉంటే మిథ్యలోనే ఈ మిథ్యకి ఆ మిథ్యకి మధ్యలో ఓ చిన్న కనక్షణం అంతే ఓ ప్రసరంత కనక్షణం స్వప్నం అనే మిథ్యకి జాగ్రత్త సపోర్టింగ్ గా ఉన్నది ఈ మిథ్య నుంచి ఆ మిథ్య పుట్టింది అని చెప్పడం అనే అభిప్రాయం తప్ప ఉత్పత్తి అనే ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం ముందు ఆచార్యుని యొక్క అభిప్రాయము లేదు తథా అసత్స్వప్నేపి దృష్ట్వా ప్రతిబుద్ధో న పశ్యతి అవికల్పయం కొని అయితే జాగ్రత్త స్వప్నానికి కారణం అని ఎందుకు చెప్తారు కొని స్వప్ జాగ్రత్త మిత్యే స్వప్నము మిథ్యే జాగ్రత్త స్వప్నానికి కారణమని చెప్పారు కదా కొని స్వప్నమే జాగ్రత్తకి కారణం అనుకోవచ్చు కదా రెండు మిత్యే అంటే అనుకోవచ్చు కానీ అలా లేదు ఎందుకంటే మీరు స్వప్నంలో ఓ హస్తిని చూశారు ఏనుగుని చూశారు తెలివి వచ్చింది అదిగో నేను స్వప్నంలో ఏనుగును చూశాను కాబట్టి అదే భావం నా మనస్సులో పట్టేసింది మళ్ళీ ఇప్పుడు నేను ఏనుగును చూస్తున్నాను అనుకుంటారా అనుకొరు అలా అనుకోరు ఏమనుకుంటారు స్వప్నంలో ఏనుగును చూశాను అది వాస్తవంగా లేదు అనుకుంటాను కాబట్టి స్వప్నంలో చూసినవి ఆ భావభావిధితులై మీరు జాగ్రత్తలో చూడటం కానీ జాగ్రత్తలో చూసినవి తద్భావ భావితులై స్వప్నంలో చూస్తున్నారు ముందు మిచ్చన్న దాంట్లో ఏమి తేడా లేదు ఇంత మాత్రం తేడా ఉంది స్వప్ జాగ్రత్తలో చూసింది సత్యం అనుకుని మళ్ళీ అదే స్వప్నంలో వీడు చూస్తున్నాడు కానీ స్వప్నంలో చూసింది సత్యం అనుక్కుని అవే మళ్ళీ జాగ్రత్తలో చూస్తున్న సందర్భాలు లేవు కొంతమందిగా అవి ఉంటాయి సాధారణంగా లేవు అలాగా మోస్ట్లీ లేవు అనిచేత ఈ జగద్వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని ఓపెసరంత కార్యకారణ భావాన్ని జాగ్రత్త కారణము స్వప్నము కార్యము అని చెప్పేందప్ప దీంట్లో యథార్థమైన ఉత్పత్తి కానీ యథార్థమైన వాస్తవికత కానీ జాగ్రత్తకి ఉంది అని మా కాదు కాబట్టి స్వప్నేపి అసత్ దృష్ స్వప్నంలో కూడా అసత్తే చూస్తాడు అసత్ అంటే కల్పితమైన దాన్ని యథార్థంగా లేనిది దాన్నే చూస్తాడు ప్రతిబుద్ధ తెలుగు తెచ్చుకుంటాడు తెలుగు తెచ్చుకునే నపశ్యతి ఇప్పుడు ఇంకా చూడ్డు స్వప్నంలో హస్తిని చూశాడు తెలివి వచ్చింది ఇప్పుడు హస్తిని చూస్తాడా చూడ్డు ఎందుకు చూడ్డు అవికల్ప ఎన్న స్వప్నంలో హస్తి ఉంది కాబట్టి చూడలేదు హస్తిని వికల్పించి స్వప్నంలో చూశాడు ఇప్పుడు తెలుగు అన్నదానికి అర్థం ఏంటంటే స్వప్నంలో చేసే వికల్పాలు వికల్పించడం మానేసాడు అని కాబట్టి అవికల్పయం ఇప్పుడు ఆ వికల్పం చేయటం లేదు కనుక ఇప్పుడు హస్తిని చూచుటలేదు సో ఈ విధంగా స్వప్నము జాగ్రత్తకి కంట్రిబ్యూట్ చేయటం లేదు కానీ జాగ్రత్త స్వప్నానికి కంట్రిబ్యూట్ చేస్తోంది టు దట్ ఎక్స్టెంట్ జాగ్రత్త కారణము స్వప్నము కార్యము అని చెప్పడమైనది చెశబ్దాత్ తాగరితే దృష్ట్యా స్వప్న పశ్యతి కదాచిత్ ఈ శ్లోకంలో చా అన్న మాట ఉన్నది అసత్ స్వప్నే దృష్ట్యా చా ప్రతిబుద్ధో న పశ్యతి అని చూడండి స్వప్నంలో చూసింది ఎలా స్వప్నంలో సత్యం అనుకుని అలా జాగ్రత్తలో చూడటం లేదు జాగ్రత్తలో చూసిన దాన్ని మాత్రం తద్భావ భావితుడై స్వప్నంలో చూస్తున్నాడు అంతేకాదండోయ్ అప్పుడప్పుడు జాగ్రత్తలో చూసింది కూడా స్వప్నంలో చూడడు ఎప్పుడైనా చూస్తాడు జాగ్రత్తలో చూసిన ప్రతిదీ స్వప్నంలో చూసేస్తున్నాడని మీరు అనుకోద్దు జాగ్రత్తలో చూసింది అప్పుడప్పుడు స్వప్నంలో చూసేందుకు అవకాశం ఉన్నది స్వప్నంలో చూసింది మాత్రం జాగ్రత్తలో ఎన్నడు చూడడు స్వప్నంలో చూసింది ఎలా యథార్థమో అలా జాగ్రత్తలో చూడడు జాగ్రత్తలో చూసింది అలా స్వప్నంలో చూస్తాడు అని కూడా చెప్పడానికి వీల్లేదు ఒకప్పుడు జాగ్రత్తలో చూసింది స్వప్నంలో చూడదు అప్పుడప్పుడు జాగ్రత్తలో చూసింది స్వప్నంలో చూస్తాడు అదే రివర్స్ అయితే అసలు అలాగే లేనేలేదు స్వప్నంలో చూసింది ఇంకా జాగ్రత్తలో చూడదు కాబట్టి ఇంత మాత్రం భేదం ఉన్నది ఆ రెండో అవస్థలకి దాన్ని మనసులో పెట్టుకుని జాగ్రత్త కారణము స్వప్నము కార్యము అని మన అని చెప్పడం అయినది ఏమండి ఈ శబ్దం ఇదంతా ఫ్యాన్ల శబ్దమేనా ఆ లైట్ ఆ ట్యూబ్లైట్ అది ఆర్పాయండి అమ్మా ఆ ట్యూబ్లైట్ ఆర్పాడు అమ్మాయ్యా ఆ కొన్ని ట్యూబ్లైట్లు వెలగాల వేసిన శబ్దం చేయకూడదా కానీ వెలగడంతో పాటుగా శబ్దం కూడా చేస్తూ ఉంటాయి మంచిది నాకు తెలుసు దాని సంగతి నాకు అర్థమైంది మీకు ఇప్పుడు అంత పెద్ద వెళుతురేమక్కర్లేదు కదా అవున్న వెళుతురు చాలా పుష్పం చూస్తున్నారా కనపడుతుందా ఓకే తస్మాత్ జాగరితం స్వప్నహేతురుచ్యతే పరమార్థ సతి కృత్వా అంచేత తస్మాత్ అందువలన అందువలన అనగా ఎందువలన అంటే జాగ్రత్త అవస్థలో చూసిన ప్రతీదీ స్వప్నంలో చూడ్డు ఎప్పుడైనా జాగ్రత్త అవస్థలో చూసిన దాన్ని స్వప్నంలో చూస్తూ ఉంటాడు కానీ స్వప్నంలో చూసిన దాన్ని మాత్రం జాగ్రత్త అవస్థలో చూడడు అందువలన జాగ్రత్తవస్థని కాద్య కారణమని స్వప్నావస్థకి హేతువని చెప్పాము అంతే తప్ప స్వప్నావస్థకి హేతువు కనుక జాగ్రత్త అవస్థ సత్యము అని మాత్రం కాదు నదు పరమార్థ సృపా వెరీ నైస్ అక్కడగా శ్లోకం పూర్తయింది ఆ కింద టీకాకారులు ఏమండాలంటే తస్మాత్ ప్రాయుశ స్వప్నస్ జాగ్రద్వాసనాధాన జాగ్రద్వాసనాధీన ఫ్లాది యావత్ అంటే జాగ్రత్త అవస్థలో వీడు చూసి వాటికి స్వప్నావస్థలో సంపాదించిన వాసనలు హేతువు కావు కానీ స్వప్నావస్థలో చూసి వాటికి మాత్రం జాగ్రత్త అవస్థలో సంపాదించిన వాసనలు హేతువు అవుతున్నాయి అందువలన అండ్ ఒక్కటే మీరు స్వప్నం చూసినా జాగ్రత్త చూసినా వాసనా విశిష్టమైన అంతఃకరణం ద్వారానే చూస్తున్నారా లేదా స్వప్నంలో వీడు నా కొడుకు నా కూతురు నా ఇల్లు నా వాకిలి అంటాడు అది అలా ఎలా అన్నాడు అవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అలా అన్నాడా అబ్బే అవన్నీ అక్కడ ఉండడం కాదు వీడి మనస్సులో వాసనలు ఉన్నాయి ఆ వాసనలు ఉన్నాయి కాబట్టి నా ఇల్లు నా వాకిలి ఏంటో స్వప్నంలో చూశాడు జాగ్రత్తలో మాత్రం ఏం ఉద్ధరించాడు అదే జాగ్రత్తలో ఏదో గొప్ప ఘనకార్యం ఏదో చేశాడని మీరు అనుకోద్దు జాగ్రత్తలో కూడా ఆ వాసన ఉన్నప్పుడే ఆ విధంగా దర్శిస్తాడు ఆ వాసన లేకుంటే ఆ విధంగా దర్శించనే దర్శించడు శంకరుడు దృష్టాంతం ఇచ్చారు పది మంది కూర్చున్నారు వేదాంత పాఠం అవుతోంది ఈ లోపల ఎవడో వచ్చి ఏమండవయి మీ కొడుకు వచ్చాడండి తమ పుత్ర ఆగత శంకరుల దృష్టాంతం ఏమండవు మీ కొడుకు వచ్చాడండి అని ఎవడో పిలిచాడు ఈ పది మంది ఇటు తిరుగున్నారు వాడు అది అటు నుంచి పిలిచాడు ఏమండవాయి మీ కొడుకు వచ్చాడు మీ అబ్బాయి వచ్చాడు అని పిలిచాడు ఇప్పుడు తలలు ఏ తలలు తిరుగుతాయి ఎవళ్ళకి కొడుకులు ఉన్నారో వాళ్ళ తలలు తిరుగుతారు చూడండి కొడుకులు లేని వాళ్ళకి బ్రహ్మచారులు ఉన్నారనుకోండి వాడి తల ఎందుకు జరుగుతుంది బ్రహ్మచారి తల ఏం జరిగింది ఏ తర్వాత బ్రహ్మచారి పాయింట్ కాదు కొడుకు అనే సంస్కారము ఆ వాసన లేనివాడు తలతిక్కి చూడండి కానీ కొడుకు అనే వాసన కలవాడు తల తిట్టి చూస్తాడు ఏం మన అబ్బాయి వచ్చాడేమో అని తల చూస్తాడు అలాగే పర్సు పడిపోయింది ఇది ఎవరునై ఉంటుంది అని మీరు అడిగారనుకోండి అందరూ తల తిప్పి చూస్తారు ఎందుకంటే ఈ పరసు ఈ ధనము నాది అనే వాసన అందరికీ ఉంటుంది బ్రహ్మచారులకు అందరికీ ఉంటుంది సమానంగా కాబట్టి అందరూ తలతిప్పి చూస్తారు ఇది శంకరులు ఇచ్చిన దృష్టాంతం కాబట్టి వాసనా విశిష్టమైన అంతఃకరణ ఉన్నప్పుడే మీరు జాగ్రత్త వస్తని ఇప్పుడు ఎలా అయితే చూస్తున్నాలో అలా చూ చూడగలుగుతారు వాసనా విశిష్టమైన అంతఃకరణ లేకపోతే మీరు జాగ్రత్త వస్తున్న ఆ విధంగా చూడనేలేదు చూడరు కూడా కాబట్టి మీరు ఏదైతే జాగ్రత్త అవస్థ అనుకుంటారో అదంతా కూడా కేవలము వాసనలతో నిండిన చూపించే సినిమా మాత్రమే అది ఉన్నదేమిటి మీరు చూసే ప్రపంచమేం లేదక్కడ అక్కడ ఉన్నది కేవలము పరబ్రహ్మ మాత్రమే సర్వం కల్విదం బ్రహ్మ స్నేహనాస్తి కించ స్చ్య సద్ధేటు కమసత్ సదసద్ధేతు కథ సత్య సేతు కన్నాస్తి సేతు కమసత్ కు దీన్ని జూడో అంటారు జూడో జూడో అంటే తెలుసా ఇంకో జూడో అంటే కుస్తీ పట్టడం బాక్సింగ్ కాదు బాక్సింగ్ అంటే కొట్టుకోవడం అదే జుడో అంటే వీడికి వాడు వాడికి వీడు పెదవేసుకుపోతారు అలా దొల్లేస్తూ ఉంటారు ఒకప్పుడు ఎవడి చేయేది ఎవడి కాలేది కూడా వీరు గుర్తుపట్టాలి ఇలాంటిగా దొల్లుతూ ఉంటారు జూడో ఈ జూడో వెనసెస్ ఇవి వీటికి అన్వయమో అది కొంచెం జూడో టైప్లో ఉంటుంది ఓకే ఇప్పుడు కారణము కార్యము అక్కడ దాంట్లోకి వచ్చాం కదా ఇది జాగ్రత్త కారణము స్వప్నం కార్యము ఇంకా మాతవరుసగారని తప్ప నిజంగానే అనుకునేవని అన్నాం అసలు కారణ కార్యభావము వాస్తవమే ఎందుకు కాకూడదు మీరేదో వివక్ష వాస్తవమైన కారణ కార్యభావము కాదు అని మీరు అన్నారు ఏం వాస్తవమే ఎందుకు ఒకటి కారణము ఇంకొకటి కార్యమే అంటే పుట్టుక పుట్టుకు కూడా యథార్థము ఎందుకు పుట్టుక యథార్థమైతే కారణకార్యభావం కూడా యథార్థం కావాలి ఎందుకు కాకూడదు అని శంక చేసుకుని దానికి సమాధానంగా చెప్తున్నారు చూడవయా ఈ పుట్టింది అసత్ అంటావా సత్ అంటావా ఏమండి పుట్టింది అసత్ అయిన పక్షంలో ఆ అసత్తుకి కారణము అసత్ అని చెప్పడానికి అవకాశం ఉంటుందా ఉండదు అసత్తుకి కారణము అసత్ అని చెప్పడానికి వీలు లేదు నాస్తి అసద్ధేతుకం అసత్ ఇప్పుడు చూడండి వాక్యం అసద్ధేతుకం అసత్ నాస్తి అసత్ హేతువుగా కలిగిన అసత్ లేదు హేతువు అంటే కారణం ఒక అసత్తుంది ఆ అసత్తుకి కారణము ఇదిగో అసత్తు దీనికి దృష్టాంతంగా వంధ్యా పౌత్రుడిని చెప్తారు వంధ్యా పౌత్రుడు ఏమండి వంధ్యా పౌత్రుడు అసత్ ఈ వంధ్యా పౌత్రుడికి కారణం ఎవరు అంటే వంధ్యాపుత్రుడు సో వంధ్యాపుత్రుడు కూడా అసత్త కాబట్టి అసత్తైన వంధ్యాపుత్రుడు అసత్తైన వంధ్యా పౌత్రునకు కారణమవుతా అనేది ఉంటుందా ఉండదు సద సద్దేతుకం తథ తథ అదే సో అసధ్ధేతుకం సత్ నాస్తి నాస్తి మళ్ళీ పెట్టుకోవాలి సరిగ్గా అదేవిధంగా సత్ అంటే ఉంది కానీ ఆ ఉన్నదానికి హేతువు మాత్రం అసత్ ఇప్పుడు ఓ అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి ఎవరబ్బాయండి అంటే పలానా వంధ్యాపుత్రుడి గారు అబ్బాయినా అలా చెప్పగలరా మీరు చెప్పలేరు ఎందుకంటే వీడు సత్ విడి తండ్రి కారణము అసత్ మనం చెబుతున్నారంటే అసత్ కదా కాబట్టి సతయ్యుండి అసత్తు కారణముగా గలది ఉంటుందండి ఉండదు సో అసద్ధేతుకం సత్ నాస్తి సత్య సద్ధేతుకం నాస్తి సేతుకం నాస్తి ఇది మీరు జాబితా అర్థం చేసుకో ఇద్దలాగా అర్థం చేసుకోవడంలో కష్టం ఏం ఇక్కడ వచ్చింది అసలు విషమ ఘట్టం అంతా ఇక్కడే ఇప్పుడు ఒక కుర్రాడు ఉన్నాడు వీడు కొడుకు ఆయన తండ్రి అంటే ఈయన సత్య ఆయన సత్య సత్తు నుంచి సత్తు పుట్టింది అని చెప్ప అని అని చెప్పాల్సి వస్తుంది సత్ సద్ధేతుకం సత్ నాస్తి అది కూడా లేదు అంటున్నారు అంటే అదేమిటండి కొన్ని వంధ్యాపుత్రుడు అసత్తు కావచ్చు అవిగో ఆయన అక్కడ నిలబడ్డాడు సిక్స్ ఫుట్ మనిషి ఈ కొడాడికి తండ్రి కాబట్టి ఆయన కారణము వీడు కార్యము అని మనం ఎందుకు చెప్పకూడదు అంటే చూడండి మీరు ఏ రకమైన శోధన చేయకుండా అలా చెప్తే సరే మీకు సెంటిమెంట్ పెట్టుకుని అలా చెప్తామో అలా అనుకుంటామో అంటే నేనేమి కాదండి మీరు శోధన చేసినట్లయితే వీడికి ఆయనకి ఏమి సంబంధం లేదు ఎందుకో చెప్పంటారా వీడు పుట్టి ముందు ఆయన్ని కన్సల్ట్ చేసి ఎవడో నేను మీ కొడుకుగా కొడతాను అని వీడేమన్నా కన్సల్ట్ చేసి పుట్టాడా లేదు పోనీ ఆయన వీడిని కన్సల్ట్ చేసి రే నువ్వు రా ప్రవేశించు నిన్ను నిన్ను నేను కొడుకుగా కనుక్కుంటాను అని కొని కన్సల్ట్ ఆయనే ఏమైనా చేశాడా లేదు అసలు వీడు ఎలా పుట్టాడు పంచాగ్ని విద్యను మీరు చదివినట్లయితే చాంద్రద్యంలో మీకు అవగాహన వస్తుంది ఆ వర్షంలో ఉన్నాడు ఈ జీవుడు ఆ మేఘంలోంచి వర్షం ద్వారా మొక్కలోకి మొక్కలో నుండి గింజలోకి గింజలో నుండి అన్నంలోకి వచ్చాడు మరి అన్నం వండినప్పుడు వీడు ఏమైపోతాడు ఏమీ అయిపోడు అలాగే ఉంటాడు ఆ జీవుడు ఆ ప్రాణశక్తి అలాగే ఉంటుంది ఎందుకంటే మనం తింటున్నాం కదా సో ఆ అన్నం ద్వారా వీడి రక్తంలోకి వచ్చాడు ఆ రక్తంలో నుంచి భార్య గర్భంలోకి వీడి భార్య యొక్క గర్భంలోకి వెళ్ళాడు ఆ గర్భంలో ఆ బయలాజికల్ ప్రాసెస్లో పెరిగి పెద్దవాడై జన్మించాడు దీంట్లో వీడి ప్రమేయం లేదు ఆమె ప్రమేయం కూడా అంతకంటే లేదు ఆమె గర్భవతి అయిందనుకోండి గర్భవతి ఏం చేస్తుంది మామూలుగానే భోజనం అది చేస్తూ ఉంటుంది ఆ పిల్లవాడిని ఆమె ఏమైనా పెంచి పోషిస్తుందా యోహిరక్షతి గర్భే గర్భంలో ఎవరు రక్షిస్తారు ఆ ఈశ్వర శక్తి ఏదో ఒకటి ఉందో అది రక్షిస్తూ ఉంటుంది పిల్లవాడు ఉన్నాడని ఆమె అనుకోవడమే తప్ప వాడి యొక్క క్షేమం కానీ వాడి యొక్క లాభం మంచి చెడ్డులు ఆవిడికి ఏం తెలుస్తుంది ఏమీ ఆమె ఆమె ప్రమేయం ఉండదు తర్వాత వీడు ఎప్పుడు పుట్టాలి అన్నది ఏవి నిర్ధారిస్తుందా ఆ ప్రసవ సమయం అయినప్పుడు పుడతాడు కాదు మేము సిజేరియన్ సిజేరియన్ కూడా ఆ గర్భము ఒక స్థాయి వస్తే కానీ సిజేరియన్ కూడా కుదరదు అది కొంత కృత్రిమంగా వీళ్ళు ఏదో ఏడుస్తున్నారు కానీ అదేమీ సరికాదు కాబట్టి సహజ సిద్ధమైనటువంటి ప్రసవమే యోగ్యమైన పద్ధతి ఇంకా తప్పనే ఒక ఎమర్జెన్సీ కేసులో సిజేరియన్ ఉండొచ్చు కాబట్టి దట్ ఈస్ ది ఎక్సెప్షన్ దట్ ఈజ్ నాట్ ది రూల్ యాజ్ అన్ ఎక్సెప్షన్ ఆల్సో ఇట్ డజంట్ చేంజ్ ది రూల్ ద రూల్ ఈజ్ ఆ శిశువు యొక్క అక్కడ ఆ శిశువు ప్రవేశించటానికి కానీ అక్కడ పెరిగి పెద్దయి జన్మించటానికి కానీ ఆ తల్లి యొక్క లేదు అదొక అదొక యాత్ర వాడు యాత్ర చేస్తున్నాడు ఆ యాత్రలో ఓ మజిలీ తండ్రి ఇంకో మజిలీ తల్లి వాడు ఈ జగత్తులోకి వచ్చాడు వాడి యాత్ర వాడు చేస్తున్నాడు అంటే దీంట్లో వాడి కర్మ ఇత్యాదులు మనం తిన్న ఆహారము ఇత్యాదులు వాడికి కారణమవుతాయి తప్ప ఒక వ్యక్తిగా ఎవడు ఇంకొక వ్యక్తికి కారణము కాడు ఇంకొక వ్యక్తికి కారణము కాడు కార్యము కాదు కాబట్టి జాగ్రత్తగా మీరు విచారం చేసినట్లయితే సత్ సత్తు నుంచి పుట్టదు ఒక సత్ ఇంకొక సత్తు నాకు సేతువు కాజాలదు తండ్రి కొడుకు ఎగ్జాంపుల్ కనుక ఇంత పొడుగు చెప్పాను మామూలు ఘటన దృష్టాంతం తీసుకుంటే చాలా తేలిక ఒక ఘటం నుంచి ఇంకో ఘటం పుడుతుందా పుట్టదు కొని మట్టి నుంచి ఘటం పుడుతుంది కదా ఘటము సత్తె మట్టి సత్తె మట్టి నుంచి ఘటం పుడుతుంది కదా చూడండి మట్టి మట్టిలాగే ఉందంటే ఏది పుట్టను లేదు ఏది గట్టను లేదు మట్టి మట్టిలాగే ఉంది అందుకే మీరు కల్పన ఘటం అనేది కల్పన తప్పింకొట్ కాదు ఓకే కాబట్టి సద్ధేతుకం సత్య నాస్తి కొని సద్ధేతుకం అసత్తు ఉందా అంటే అది అసత్తు కానీ సత్తు నుంచి పుట్టింది అలాంటిది ఏమైనా ఉందా అది ఎక్కడి నుంచి వస్తుందండి కుట అది రాదు కాబట్టి నాలుగు పక్షాలు అసత్తు నుంచి అసత్తు పుట్టదు అసత్తు నుంచి సత్తు పుట్టదు సత్తు నుంచి సత్తు పుట్టదు సత్తు నుంచి అసత్తు పుట్టదు ఇంకే నుంచి ఏది పుడుతుంది ఇంకేది లేదు అయిపోయింది అన్ని పక్షాలు అయిపోయాయి అది సంగతి ఇది ఎలాగంటే ఒక కాగితం లేకపోతే బోర్డు తీసుకుని నేను గీతలు గీస్తా చిత్రకారుడు అదే పని చేస్తాడు ఇలా గీతలు గీస్తాడు గీతలు గీస్తే అదిగో ఏనుగు ఆ ఏనుగు బొమ్మ గీస్తా అదిగో ఏనుగు ఏనుగు అంటే ఇప్పుడు ఏనుగు పుట్టిందా ఏనుగు పుట్టింది అంటే అసత్త ఏనుగు పుట్టిందా సత్త ఏనుగు పుట్టిందా దేని నుంచి పుట్టింది అసత్తు నుంచి పుట్టిందా సత్తు నుంచి పుట్టిందా చెప్పండి మీరు సిద్ధాంతం చేయండి దాని మీద ఏనుగు పుట్టను లేదే ఏమీ లేదు అక్కడ ఏమైందంటే ఆ గీతలే ఏనుగుగా దుర్రంగా మీరు అనుకున్నారు మీరు అనుకో అలా అనుకోవడానికి అలవాటు ఉండి ఆ గీతల్ని చూసి ఏనుగు అనుకున్నారు ఏనుగు తెలియని వాడు గీత అవి అంటే గీతలు అని చెప్తాడు ఏనుగు తెలియని ఏనుగు తెలుసున్నవాడు అవేమిట్రా అంటే ఏనుగు అని అలాగే వీడు నా కొడుకు ఇది నా ఇల్లు ఇది ఇవన్నీ గీతలు అండి మనస్సు రాసుకున్నటువంటి గీతలు మనస్సు గీసుకున్న గీతలు వీడు మిత్రుడు వీడు శత్రువు ఇవన్నీ కూడా మనస్సు ఆ క్యాన్వాస్ మీద అహంకారము గీసినటువంటి గీతలు వాసనామయములైన గీతలు తప్ప వీటిలో ఏమీ యథార్థత లేదు సో ఇప్పుడు మట్టి ఉంది మట్టి రేమవుతుందంటే మీ మనస్సులో ఈ రూపం ఉంటే ఈ రూపానికి కుండా అనే వాసన మీ మనస్సులో ఉంది మట్టిలో ఏమీ లేదండి మట్టిలో ఏమీ లేదు మట్టిలో ఉండకుండా మట్టిని అడిగి చూడండి ఎప్పుడైనా చెప్పిందా మట్టి కుండ నాలో ఉంది అని మట్టిలో ఏమీ లేదు మీ మనస్సులో ఇలా ఉంటే కుండ ఇలా ఉంటే మూకుడు ఇలా ఉంటే బాణ అని ఇలాగ మీ సంస్కారాలన్నీ మీరు పెట్టు ఆ మట్టి ఏదో ఒక కారణం చేత దానంతటా అదే అలా కనపడిందో లేకపోతే మీరే దాన్ని అలా కనపడి ఇట్లా వాట్ ఎవర్ మేబీ ది రీజన్ ఆ మట్టి మీ మనస్సులో ఉండే ఆ గీతలకు అనురూపంగా కనపడింది కనపడితే అదిగో కుండా అదిగో మూకుడు అదిగో బాణ అని మీరు అంటున్నారు తప్ప మట్టి వైపు నుంచి కుండా లేదు మూకుడు లేదు బాణ కాబట్టి ఏది పుట్టింది ఏది కారణము ఏది కావ్యము ఇదంతా కూడా కాబట్టి రూపము లేదు రూపాభాసయే ఉన్నది ఇప్పుడు గీతలు గీశారు అక్కడ ఏనుగు రూపం ఉందా లేకపోతే అది ఏనుగని మీరు అనుకుంటున్నారా అది ఏనుగని మీరు అనుకుంటున్నారు అక్కడ ఏనుగు రూపమేం లేదు రూపాభాసే ఉంది జగత్తులో రూపమనేది లేదు నామము లేదు నామాభాసయే గలది కాబట్టి నామరూపములన్నీ కూడా మిథ్య అవే యథార్థములు కావు భాష్యం పరమాథతస్తున్న కిత్ కిద ప్రకారేణ కార్యకారణ భావ ఉపయ్యతే అక్కడ ఉపపద్యతే అంటే దానికి నా పెట్టుకుంటూ ఉండాలి మీరు నా ఉపపద్యతే అర్థం ఉపపద్యతే యుక్తియుక్తముగా నుండును అని చెప్పుకోకూడదు నా ఉపపద్యతే యుక్తియుక్తముగా ఉండదు అన్నా ఏం చేస్తారంటే వాక్యానికి మొదట్లో పెడతారు కానీ దాన్ని తీసుకెళ్ళి మీరు క్రియలో కలుపుకోవాలి చూడండి ఏదో మాట వరసకి జాగ్రత్త యొక్క వాసనలు స్వప్నంలో కనపడుతున్నాయి ఏమో కొన్ని అన్నీ కూడా కాదు సరే అది స్వప్న దృశ్యాలు జాగ్రత్త రిపీట్ కావడం అనే భేదాన్ని పురస్కరించుకుని జాగ్రత్తవస్థ కారణము స్వప్నం కార్యము అని మాట వరుసగా అన్నామయ్యా అంతేగాని నిజంగానే కారణకార్యభావం ఉందని మా అభిప్రాయం కాదు అలా ముక్కు పట్టుకోవద్దు ఏదో మాట వరుసగా మాట అంటే వెంటనే ముక్కు పట్టుకోవడం ముక్కు ఇది ఎలాగంటే స్వామీజీ పితృకార్యము వస్తోంది చేయమంటారంటే తప్పకుండా చేయండి అని అని చెప్తాం చెప్తే వెంటనే ఏమన్నా మరి మీరు తండ్రి కొడుకు ఇదంతా కల్పితం అని చెప్పారు కదా అని మళ్ళీ ముట్టుకుంటున్నారు దీన్ని ముక్కు పట్టుకోవడం అంటే అలాగే అలాగే పదాలు చెప్పారు ఇలా కల్పితమని చెప్పారు కదా ఓకే అప్పుడు ఇలా అడిగేడు ఒక అయినా నేను అన్నాను ఓకే నీ ప్రశ్న బాగానే ఉంది నువ్వు ముక్కు పట్టుకున్న ప్రశ్న వేశావు చూడు ఇప్పుడు నువ్వు ప్రశ్న అడిగావు కదా పితృ కార్యం చేయమంటారు కదా అని ఎవళ్ళు పితృ పితృంటే ఎవరు అంటే మా తండ్రి నువ్వెవరు ఆయన కొడుకునే మరి నీలో ఉందా ఆ సంస్కారము ఆయన తండ్రి నేను కొడుకును అనే సంస్కారం నీలో పెట్టుకున్నంత కాలము నువ్వు పితృకార్యం చేయాలి అంటే మరైతే ఆ సంస్కారం లేకపోతే అక్కర్లేదు సన్యాసం తీసుకో నువ్వు పితృకార్యం చేయక్కర్లేదు పితృ లేదు ఏ కార్యము లేదు దూరంగా ఉంది మాట దేవుడారి దగ్గరికి వెళ్ళి కూడా చేయక్కర్లా కాబట్టి ఆ సంస్కారం ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకుని చెప్పిన మాట తప్ప అది యథార్థమని కాదు అదే రకంగా జాగ్రత్తలోని వాసనలు కదాచిత్ అప్పుడప్పుడు స్వప్నంలో కనపడుతున్నాయి లేదా స్వప్నంలో జాగ్రత్తలో కనపట్టలేదు అనే ఒక చిత్రమైన అనుభవాన్ని పురస్కరించుకునే జాగ్రత్త కారణము స్వప్నం కార్యమన్నాం తప్ప అంతేగాని యథార్థము కాదు అయితే యథార్థం ఏమిటండి చూడాయా యథార్థం ఏమిటంటే ఈ సృష్టిలో దేని ఏదైనా మరి దేనికైనా కారణము కాదు కార్యము కాదు ఏది దేనికి కారణము కాదు కార్యము కాదు ఈ జీవితంలో వీడు కొడుకు వాడు తండ్రి ఈమె భార్య వీడు అన్న వాడు తమ్ముడు బావా బావమరిది అని ఊరికే పది పేర్లు పేర్లు పెట్టుకుని ఆ పేర్లే చిలక పులకుల్లాగా మాటిమాటికి అనుకుంటూ మనం మనల్ని మనమే బంధించుకుంటున్నాం తప్ప దీంట్లో ఎవ్వళ్ళు ఎవళ్ళకి ఏమీ కారు ఎవరికి వారే యమున తీరే ఎవళ్ళు ఎవళ్ళకి ఏమీ కారు మీరు తెలుసుకుంటే మరి బాగుంటుంది అది సమయ ఎవళ్ళు ఎవళ్ళకి ఏమీ కారు నా కసి కేన చికారేణ కార్యకారణ భావ ఉపపద్యతే ఎవరికైనా సరే దేనికైనా సరే ఏ రకంగా మీరు చూసినా కలిచిదపి ప్రకారేణ ఇది కారణము ఇది కార్యమో అనేటువంటి వ్యవస్థ చేయటము సంభవము కాదు